ఆవిడ అమ్మిందాన్ని మీరు శివలింగం చేశారాహి బాత్ కాబట్టి దేవుణ్ణి సిద్ధింపజేసేది ఆత్మ జగత్తుని సిద్ధింపజేసేది ఆత్మ ఇది ఆత్మ ప్రకరణం అండి ఇది త్వంపదార్థ వివేకం ఈ ప్రకరణం ఇలాగే ఉంటుంది ఇంకో ప్రకరణం దాని సందర్భం వేరు కాబట్టి దేవుణ్ణి సిద్ధింప నేను జీవుడు చెప్పట్లేదు నేను సెల్ఫ్ అనే స్మాల్ పెట్టి సెల్ఫ్ గురించి చెప్పట్లేదు ఈగో గురించి చెప్పట్లేదు నేను చైతన్యాన్ని గురించి చెప్తున్నా అది బ్రహ్మది కాబట్టి దేవుణ్ణి సిద్ధింపజే సగుణ బ్రహ్మని సగుణ రూపంగా దేవుణ్ణి సిద్ధింపజేసేది ఆత్మ కనుక దేవుడు కూడా ప్రమేయమైపోతాడు ఆత్మదృష్ట్యా భిన్నంగా ఉంటే భిన్నంగా లేడంటే సేవ్ అవుతాడు లేకపోతే కూడా ప్రమాదమే అన్యత్వే అప్రమే ప్రమేయ ప్రమేయత్వేచ దృశ్యత వచ్చేస్తుంది బ్రహ్మత్య అయిపోతుంది ప్రమాదం వస్తుంది కాబట్టి ఆత్మ స్వయం సిద్ధము స్వతసిద్ధము కాబట్టి నేను ఉన్నాను అనేది ప్రత్యక్ష ప్రమాణంతో తెలిసేది కాదు అనుమాన ప్రమాణంతో తెలిసేది కాదు తర్వాత మరి శబ్ద ప్రమాణం ఉన్నాడు శబ్దప్రమాణంతో కూడా తెలిసేది కాదు స్వతసిద్ధం అది శబ్దప్రమాణం వచ్చి నేను చెప్తుందండి నేను నేను ఉన్నాక శబ్దం వస్తుందా శబ్దం వచ్చిన తర్వాత నేను వస్తుంది కాబట్టి ఆత్మస్వతసిద్ధము దాన్ని వ్యాఖ్యానం చేసుకున్నారు ఇప్పుడు వివరణ భాష్యం సిద్ధేహ్యాత్మని ప్రమాతరీ ప్రమిత్సో ప్రమాణాన్వేషణీ ఆత్మసిద్ధించాలి ఆత్మసిద్ధంగా ఉండాలి అక్కడ ఆత్మసిద్ధంగా ఉంటే ఈ ఆత్మ ప్రమాతరి సతి సతి సప్తమే ఈ ఆత్మయే ప్రమాత అవుతుంది నోవర్ అవుతుంది ఆత్మ అంటే నాలెడ్జ్ ద నోయింగ్నెస్ చిద్ధాతువు చిద్ధాతు సిద్ధంగా ఉంటే ఉంది అక్కడే ఉంది అది అది ఉంటుంది అది ఉంటే అది ప్రమాత అవుతుంది అంటే ఇట్ ఎక్వైర్స్ ది స్టేటస్ ఆఫ్ నోవర్ నేను మీరు నిద్రలేచినప్పుడు నేను నిద్రలేస్తుంది ఈ నేనేమిటి ఇట్ ఈస్ ది నోవర్ నేను అంటే జ్ఞాత ప్రమాత ప్రమాతన్నా జ్ఞాతన్న ఒక్కటే ప్రమాత నిద్రలేస్తాడు ఆత్మ ఉంటుంది ఆత్మలో ప్రమాత ప్రకటమవుతుంది అది అదే తెలివి రావటం అంటే ప్రమాత విలీనమైపోతే సుశుక్తి ప్రమాత ప్రకటన అయితే సో ప్రమాతరి వీడు ప్రమాత ప్రకటమవుతాడు ప్రమాత ప్రకటన అవగానే హీ టు నో ప్రమిత్సో ప్రమాతం ఇచ్చోహో సన్నంతం అంటే వాడు తెలుసుకునేవాడు తెలుసుకునేవాడు ఏం చేస్తాడండి తెలుసుకోవాలనుకుంటాడు బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు బిజినెస్ చేయాలనుకుంటాడు ఇంకేం చేస్తాడు విద్యార్థి ఏమనుకుంటాడు చదువుకోవాలనుకుంటాడు ప్రమాత ఏమనుకుంటాడు ఏ ఏమనుకుంటాడు తెలుసుకోవాలి అనుకుంటాడు మీకు తెలివి వచ్చింది నేను ప్రమాత ప్రకటన అయింది వెంటనే మీరు ఏం చేస్తారు కళ్ళు కళ్ళు తెరుస్తా ఎందుకు కళ్ళు తెలవడం ఎందుకండి అలా కళ్ళు మూసుకుని ఉండొచ్చు కదా అంటే హీ వాంట్స్ టు నో తెల్లారిందా లేదా టైం ఎంత అయింది కాఫీ తాగచ్చా మరి హీ వాంట్స్ టు నో ప్రసో ప్రమాతం ఇచ్చోహో అంటే తెలుసుకునే కోరిక గలవాడి ప్రమిత్సోహో ప్రమిత్స యొక్క అంటే తెలుసుకునే కోరిక గలవాడి యొక్క అంటే ఆత్మని ప్రమాతరి సతి ఆత్మ ఎందు కాగా ప్రమా తెలుసుకోవాలనే కోరిక అంటే వ్యక్తి యొక్క ప్రమాణాన్వేషణ భవతి వాడు అన్వేషిస్తాడు వెతికి పట్టుకుంటాడు దేన్ని ప్రమాణాన్ని ఏమిటి ప్రమాణము కన్ను ఆ తర్వాత ప్రమాణం ఏమిటి దీపం స్విచ్ వేస్తాడు కన్ను తెరిచి స్విచ్ వేస్తాం ఒకవేళ కన్ను మూసుకుని స్విచ్ వేసాడంటే స్పర్శ జ్ఞానంతో వేశాడు అక్కడ కన్ను స్పర్శ స్పి స్విచ్ వేసి దీపం వేస్తాడు కాబట్టి అప్పుడు జగత్తు ప్రకటన అవుతుంది కాబట్టి ముందు అన్నిటికంటే ముందు సిద్ధించేది ఆత్మ కాబట్టి ఆత్మ సిద్ధించడంలో ప్రమాణముల యొక్క ఆవశ్యకత లేదు నహి పూర్వం ఇథమహమితి ఆత్మానమ్రమాయ ప్రమేయ పశ్చాత్ ప్రమేయ పరిచ్ఛేదాయ ప్రవర్తతే ఏమంటే మీరు నేను అని ప్రకటమై ఆ తర్వాత జగత్తును తెలుసుకుంటున్నారా లేకపోతే నేను తర్వాత వస్తుందిలే ముందు జగత్తు తెలిసేసుకుందామని ముందు జగత్తు తెలుసుకుంటున్నారా కాబట్టి ముందు నేను వచ్చిన తర్వాత జగత్తు వచ్చిందా లేకపోతే జగత్ వచ్చిన తర్వాత నేను వచ్చిందా నేను వచ్చి జగత్తు వచ్చింది కాబట్టి పూర్వం ముందుగా ఇతమహం నేను ఇల్లాగా నేను ఫలానా అంటే అయామ్ ద బాడీ హియర్ అండ్ నౌ ఇన్ ది వరల్డ్ అది వరుస నేను ఇథం ఈ దేహము ఇది నేనే ఇగో ఈ గదిలో ఈవేళ పద్ పదిహేనవ తారీకు ఇది జగత్ ముందు నేను తర్వాత దేహం దేహంతో పాటుగా జగత్తు వీటితో పాటుగా దేశ కాలాలు అన్నీ కట్ట కట్టుకుని వస్తాయి ఆ వరుసలో వస్తాయి అన్నీ ఒకేసారి వస్తాయి మీరు సె సపరేట్ చేయమంటే నేను ఇగో అది అలా సపరేట్ చేస్తారు ఓ వరుస చెప్పమంటే ఓ వరుస అలా చెప్తారు అది సో అది పద్ధతి కనుక ముందు అన్నిటికంటే ముందు బయటకు వచ్చేది ఏమిటి ఇత్తం అహం అన్నిటికంటే ముందు సిద్ధించేది అహం అహం సిద్ధించకుండా ఇది ఆత్మానం అప్రమాయ తనను తాను నేను అని తెలుసుకోకుండా పశ్చాత్పరిమేయ పరిచ్ఛేదాయ నహి ప్రవర్తతే తనను తాను తెలుసుకుని ప్రవర్తిస్తున్నాడు తప్పిస్తే జగత్తును తెలుసుకోటానికి తనను తాను తెలుసుకోకుండగా అవి జగత్తును తెలుసుకోవటానికి వీడు ప్రవర్తించుటలేదు రెండు నకారాలు ఉన్నాయి అక్కడ సో అప్రమాయ ఒక నకారం నహి ఒక నకారం ఆ రెండు నాలుగు తీసేస్తే ఒక పాజిటివ్ అవుతుంది ఎలా ఉంటుంది పాజిటివ్ పూర్వం ఇథం అహమితి ఆత్మానం ప్రమాయ పశ్చాత్ ప్రమేయ పరిచ్ఛేదాయం ప్రవర్తతే అని అవుతుందన్నమాట ముందు తనను తాను తెలుసుకోకుండగా ఇతరమును తెలుసుకున్నటలేదు అంటే ముందు తనను తాను తెలుసుకుని ఇతరమును తెలుసుకుంటున్నాడు మరి తనను తాను తెలుసుకుందుకు కన్నుతో తెలుసుకుంటున్నాడా మనస్సుతో తెలుసుకుంటున్నాడా అంటే ఏమంటే అయా ఉందే నేనున్నాను నేనున్నాను మనస్సుకి వెనుకుందా మనస్సు ముందుందా is it prior to mind or is it after the mind it is prior to the mind very simple mind and mind and sense organs mind is anumana pramana sense organs pratyaksha avi taruvadu ostai prior to mind prior to sensations aya pratyaksha ante sensations undi mind ante thinking undi prior to sensations and prior to thinking aya ఇది సంగతి దీనికి ఆపోజిట్ చెప్పిన వాడు డెకార్టే డెకార్టే అనే ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఐ థింక్ దేర్ ఫార్ అయామ్ అని రివర్స్ చేసి చెప్పాడు దాన్ని వాళ్లే ఒప్పుకోలేదు మన ఎందుకు ఐ థింక్ అయామ్ అనే డెకార్టే మాటని వాళ్లే ఒప్పుకోలేదు దాని చుట్టూ ఇంకేదో కార్తీసీన్ కోఆర్డినేట్స్ అని మ్యాథమెటిక్స్ని ఏదో డెవలప్ చేశాడు ఆయన వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చారు కానీ ఈ ఐ థింక్ అయామ్ అన్న దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఎందుకంటే ఏదో చెప్పాడు పెద్దవాళ్ళు ఉన్నారని కూడా ఏదో చెప్తూ ఉంటారు వాళ్ళు కంట్రిబ్యూషన్ చూసుకోవాలి కానీ వాళ్ళు చెప్పిన ప్రతి మాట మనం తీసుకోకూడదు అలాగా ఐజాక్ న్యూటన్ ఉన్నాడే ఆయనకి ఇంక ఇతర ప్రొఫెసర్స్ని చూస్తే తన లెవెల్కి వీళ్ళు వచ్చేస్తారేమోనని చాలా అసూగా ఉండేవాట్టు అని పుస్తకంలో రాశారు ఆయన జీవిత చరిత్రలో లీ బ్రిడ్జ్ మొదలైన ప్రొఫెసర్స్ని పైకి రాకుండా అడ్డుపడుతూ ఉండేవాడని రాశారు కాబట్టి అది చూసుకుంటావా మనం న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ అవి చూసుకుంటాం ఎనీవే సో తర్వాత నహి ఆత్మానామా కస్యచిత్ అప్రసిద్ధోవతి ఏమంటే ఆత్మ సిద్ధించకపోతే దాన్ని సిద్ధింపజేయాలి ఆత్మ ప్రసిద్ధము ప్రకృష్టేన సిద్ధం అన్నిటికంటే ముందు సిద్ధించింది ఆత్మే కాబట్టి ఆత్మ అనేది అప్రసిద్ధంగా ఎక్కడా లేదు ప్రసిద్ధంగా ఉందే కాని ప్రసిద్ధం కానిదిగా లేనే లేదు ఇదంతా కూడా ఆత్మన స్వతసిద్ధానే సంగ్రహభాష్యానికి ఇది వివరణ ఇంకా వస్తుంది శాస్త్రంతు అంత్యం ప్రమాణం అతద్ధర్మాధ్యాత్ర నివర్తక ప్రమాణత్వం ఆత్మని ప్రతిపద్య తూ అజ్ఞాతార్థ జ్ఞాపకత్వేనా సరే ఆత్మ అన్నది ప్రత్యక్షానికి ముందే ఉంది అనుమానానికి ముందే ఉంది కానీ మరి వేదం చెప్తోందా లేదా ఆత్మ గురించి శాస్త్రం అంటే వేదం అనర్థం శాస్త్రశబ్దానికి వేదం అనర్థం సంసతీ ఇది శాస్త్రం బోధిస్తుంది కనుక దానికి శాస్త్రం అని పేరు అలా ఎందుకు చెప్తున్నానంటే వేదం వేరు శాస్త్రం వేరు అని అనుకుని అందుకోసం అలా చెప్తున్నాను లోకంలో అటువంటి భ్రమ ఉంది భ్రమ అంటే వ్యవహారం ఉంది అలాగ ఈయన వేద పండితుడు ఈయన శాస్త్ర పండితుడు వేద పండితుడికి శాస్త్రం తెలియదు శాస్త్ర పండితుడికి వేదం తెలియదు ఇది ఇది వాళ్ళ లెక్క ఉంది ఇలాగా సో వేద పండితులను చూస్తే శాస్త్ర పండితులకు ఒకసారి చులకన భావం కూడా ఉంటుంది పైగా ఎందుకంటే వీళ్ళు మూలం జాముల దాకా వల్లించడమే కానీ వీళ్ళకి ఏం తెలియదు అని వీళ్ళ మీద చులకన భావం వాళ్ళు వేద పండితులు వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళని ఏమని చులకనగా చూడడం అది పెట్టుకోరు కానీ వాళ్ళని డిస్టర్బ్ చేస్తే మటుకు ఆ ఎంత శాస్త్రం చదివితే గానీ ఒక్క మంత్రం రాదు కదా అనేసి వెళ్ళిపోతాం కాబట్టి ఇలాగంటి డైకాటమీ డిఫరెన్స్ వచ్చిపోయింది సమాజంలో అది పొరపాటు అది ఇట్స్ రాంగ్ డెవలప్మెంట్ సో శాస్త్రం అంటే వేదం అని అర్థం సో ఇక్కడ శాస్త్రం చెప్తానికి వేదం అనే సో ఈ శాస్త్రము ఇది ప్రమాణం అవునా కదా ఇది ఆత్మని బోధిస్తోందా లేదా బోధిస్తోంది అంటే ఆత్మ ప్రమేయం అయిపోతుంది అప్రమేయం అని ఎలా అసలు టాపిక్ కదంత అది అంటే ఆయన అంటున్నారు చూడు శాస్త్రం మీద అంత్యం ప్రమాణం అంటే ఫైనల్ ప్రమాణం అది దాంట్లో సందేహం లేదు ఆత్మ గురించి ఏం చెప్పినా శాస్త్రమే చెప్తుంది కానీ ఎలా చెప్తుందో తెలుసిన ఆత్మని ఇదమిత్తంగా పరిచ్ఛేదం చేసి చెప్పదు కన్ను ఘటాన్ని ఎలా బోధిస్తుంది ఇదిగో ఘటము ఇది ఎంతుంది ఇది ఎక్కడుంది ఇది ఎలా ఉంది అని అన్ని విధాలుగా దాని సీమలను దాని హద్దులను నిర్ధారించి చెప్తుంది అలాగ పాజిటివ్గా చెప్పదు శాస్త్రం ఆత్మను గురించి ఆత్మ ఎంత ఉంటుంది ఇలా ఉంటుంది దీని లక్షణాలు ఇవి ఇది పద్ధతిది ఇది ఇది ఇది అని శాస్త్రం చెప్పదు అలా చెప్పింది అప్పుడు శాస్త్రానికి ఆత్మ ప్రమేయం అయిపోతుంది పరిచ్ఛేద్యం అయిపోతుంది అలా చెప్పదు మరి ఇంకెలా చెప్తుందండి అంటే ఆత్ అతద్ధర్మాధ్యారోపణ మాత్ర నివర్తకైన ప్రమాణత్వం శాస్త్రం కూడా డైరెక్ట్ ప్రమాణం కాదు అది ఇండైరెక్ట్ ప్రమాణమే అంటే చూడండి ఆత్మయందు మనం అజ్ఞానం చేత ఆత్మ యొక్క ధర్మములు కాని వాటిని అనేకము దానియందు ఆరోపించి కూర్చున్నాము అతద్ధర్మాధ్యాస అంటారు అంటే తన ధర్మము కాని దానిని తనపై ఆరోపించుకునుట ఒకసారి నేను భట్నవల్ల రామబ్రహ్మం అని ఒక ఒక అతను ఉన్నాడు అతను మే ఇద్దరం సహాధ్యాయుం మీ ఇద్దరం గొబ్బల సుబ్రహ్య గారి దగ్గర నేను నేను కావ్యాలు చదువుతున్నాను అతను ఏదో కౌమిదేదో చదువుతుండేవాడు అయి సో ఓ రోజునే పాఠానికి వెళ్ళాం మామూలుగా పిలకాది పెట్టుకుని పాఠానికి వెళ్ళేవాళ్ళం పిలక ఉంటేనే పాఠం చెప్పేవారు అదే చెప్పేవారు కూడా కాదు రకంగా ఎనీవే ఈ రామబ్రహ్మ ఇది చేసేటట్టే ఈ పిలక తీసేసి వచ్చాడు అహమాగా కూర్చున్నాడు పాఠానికి నా పాఠం అయిపోయింది నేను ఏదో చదువుకుంటున్నాను అతను పాఠానికి గురుకులంలో పాఠాన్ని కూర్చున్నాడు పాఠం చెప్తున్నాడు ఏదో ఏదో చెప్తున్నారు శబ్దాధికారం ఏదో చెప్తున్నారు చెప్తుండగా మధ్యలో ఆయన ఏదో చిన్న పని ఉండే అలా లేచి వచ్చి మళ్ళీ వచ్చి కూర్చున్నాను అలాగే లేచి వెళ్ళి రావడంలో వీడు పిలక తీసేసాడని గుర్తించాడు ఆయన గుర్తించి స్వ స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మాన్ని చేసుకుని వచ్చావా ఎప్పుడు చేసేవి ఈ ధనకార్యము అని అడిగాడు అంటే స్వధర్మము అంటే పిలగబెట్టుకోవడం పరధర్మము అంటే క్రాఫింగ్ అనమాట పరధర్మం ఇతను క్రాఫింగ్లో వచ్చాడు అంటే ముందు చుట్టూ చూశారే కానీ వెనక పూర్తిగా తీసేసేదని ఆయన అనుకోలేదు క్రాఫింగ్లో వచ్చాడు అనమాట పరధర్మము అని చెప్పి పాఠం అయిన తర్వాత చూడు ఈ రకంగా నువ్వు ఎందుకు చేసేవో నాకు అర్థం కాదు నువ్వేమైనా ఇంగ్లీష్ చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నావా లేకపోతే వ్యాకరణం చదువుకుని మన సంప్రదాయంబద్ధంగా ఉండాలనుకుంటున్నావు అదేని కోసం ఉన్నావు నువ్వు నువన్న డిగ్రీలు చేసేవా కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నావా ఎందుకు నీకు క్రాఫ్ంగు సో చక్కగా పిలక పెట్టుకో స్వధర్మ అత చేయకూడదు తన ధర్మం కాని తన ఎత్తి మీద వేసుకోకూడదు అది భ్రాంతి అది పొరపాటు అని పాపం ఆయన కొంచెం గట్టిగా చెప్పారు అతను వెంట పొద్దున్న పాఠం కదా అప్పటికే స్నానవతి చేస్తున్నాడు అయినా నష్టమే ఉంది మళ్ళీ ఇంకోసారి వెంటనే బార్బర్ షాపుకి పోయి ఆ క్రాఫింగ్ అంతా తీసేసి ఆ పిలక పెట్టుకుని అప్పుడు స్నానం చెరువులో స్నానం చేసి వచ్చాడు వస్తే ఇప్పుడు తద్ధర్మాలు మిగిలింది ఆ తద్ధర్మాలు పోయాయి వచ్చింది అని అని చెప్పారు స్వారకంగా ఆత్మధర్మం కాని దాన్ని ఆత్మయందు అధ్యారోపణం చేస్తే దానిని నివారణ చేశారు ఆయన ఆయన వాడికి చేసింది ఏమిటంటే అతని దే లేని లక్షణాన్ని అతనికి ఇవ్వలేదు అతనిలో ఉన్న అతను లేని లక్షణాన్ని తెచ్చుకుంటే తన లక్షణం కాని దాన్ని తెచ్చుకుంటే దాన్ని నివారణ చేశారంతే అంతకుముందు ఎలా ఉన్నాడో భట్నవల్లి రామబ్రహ్మ ఇప్పుడు అలాగే ఉన్నాడు కొత్తగా ఏమీ అవలేదు కానీ అతద్ధర్మ నివారణ అయింది సో అలాగే ఆత్మయందు ఆత్మధర్మాలు కాని వాటిని తద్ధర్మం అంటే తత్ అంటే ఆత్మ ఆత్మ యొక్క ధర్మాలు తద్ధర్మాలు అతద్ధర్మాలంటే ఆత్మ కాని వాటి యొక్క ధర్మములు అంటే అనాత్మ ధర్మములు ఏమిటి అనాత్మ ధర్మం ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసిన జగత్తులో ప్రారంభం అవుతాయి జగత్తులో ఓ పిల్లవాడు ఉంటాడు వీడు నేను తండ్రిని అంటాడు ఈ వీడు తండ్రి ఏడంటే విత్ రెఫరెన్స్ టు దట్ బాయ్ వీడు తండ్రి అంటాడు అది వాడు బాయ్ అనాత్మ కదా అనాత్మని బట్టి వచ్చిన ధర్మం నేను తండ్రిని తర్వాత నేను పురుషుణ్ణి స్త్రీని ఇది అనాత్మయైన దేహాన్ని బట్టి వచ్చిన ధర్మం నేను సుఖిని దుఃఖిని సంసారిని ఇది అనాత్మయైన మనస్సును బట్టి వచ్చిన ధర్మం ఇన్ని రక ఇన్ని లెవెల్స్లో అతద్ధర్మములను ఆత్మ ఎందు ఆరోపించు కూర్చుంటే మాత్ర నివర్తకేనా కేవ మాత్ర అంటే కేవలము కేవలము ఆ అతద్ధర్మములను అంటే ఆత్మకు ఆత్మధర్మములు కాని వాటిని నివారించుటద్వారా త్రోసిపుచ్చుటద్వారా ప్రమాణత్వం శాస్త్రం ప్రమాణమవుతోంది ఆత్మని ప్రమాణత్వం ప్రతిపద్యతే ఆత్మ విషయంలో శాస్త్రము ఆ విధంగా ప్రమాణమవుతోంది అంచేతనే మొత్తం ఉపదేశమంతా నకారంతో ఉంటుంది మొత్తం ఉపదేశం నా అంతఃస్ప్రజ్ఞం బహిష్ప్రజ్ఞం నోభయత్రజ్ఞం న ప్రజ్ఞం నాప్రజ్ఞం అని ఉంటుంది అదృష్టం అవ్యవహార్యం అచింత్యం అలక్షణం శాంతం శాంతం కూడా నెగిటివే అద్వైతం ఈ విధంగా మొత్తం ఏవో ఒకటి రెండు పదాలు మొత్తం న నెగిటివ్గా ఉంటుంది అంటే నువ్వు ఏదేది ఆత్మ గురించి అనుకున్నావో ఆత్మ అవేవి కాదు ఎందుకంటే నువ్వు అనుకున్నావంటే దేని గురించి అనుకుంటావు దృశ్యాన్ని గురించి అనుకుంటావు ఆత్మ దృశ్యం కాదుగా ఆత్మద్రష్ట వెనుక నుండే చైతన్యంగా కాబట్టి నువ్వు ఏవిటేవిటి నీ గురించి అనుకున్నావో అవన్నీ నీవు కాదు అంతే కదండి లాజిక్ ఎలా ఉందో చూసారా నీవు ఏమిటేవిటి నీ గురించి అనుకున్నావో అవేవి నువ్వు కాదు నేను మగవాడిని అనుకుంటున్నాను స్త్రీని అనుకుంటున్నాను అనుకుంటున్నావా లేదా అనుకుంటున్నాను సరే అయితే నువ్వు కాదది నేను భర్తను అనుకుంటున్నాను భార్యను అనుకుంటున్నాను నువ్వు కాదది నేను జీవుణ్ణి అనుకుంటున్నాను నువ్వు కాదు అది నేను నేను పరిచ్ఛను అల్పుడు అని అనుకుంటున్నాను అది నువ్వు కాదు మరి నేనేవిడో చెప్పండి నేనే నేనేమిటో నీ నువ్వేమిటో నీకు తెలుస్తుంది కానీ చెప్పడం అక్కడ ముందు నువ్వేమిటో ఎలా చెప్తారండి నువ్వేమిటో నువ్వే నీకే తెలుస్తూ ఉంటుంది మరైతే మీరేం చెప్తారు నువ్వేమనుకుంటున్నావో చెప్పు దాన్ని బట్టి నువ్వేమిటో నేను చెప్తావు నువ్వేమిటి కాదో నేను చెప్తా నేను గురించి ఎలా చెప్తావు మీరు నేను గురించి బోధించండి అంటే ఓకే బోధిస్తా చెప్పు నేను గురించి నువ్వేమనుకుంటున్నావు నేను అనేది నీ స్వరూపం కదా దాని గురించి నువ్వేమనుకుంటున్నావు చెప్పు నువ్వు నేను ఏమనుకుంటే మీకెందుకు మీరు చెప్పిది నేను చెప్పిది ఏమీ లేదు నేను చెప్పిది ఏమీ లేదు నువ్వేమనుకుంటున్నావో చెప్పు నేను ఇండియన్ అనుకుంటున్నావు పొరబడ్డావు నేను తెలంగాణ వాడిని ఆంధ్ర వాడిని పొరబడ్డావు నేను బ్రాహ్మణుడిని క్షత్రియుడిని అనుకుంటున్నాను పొరబడ్డావు మీరు దశశ్లోకి అని ఉంది శంకరులది దశశ్లోకులు అన్నీ నాలే ఆ శ్లోకం ఒకటి గుర్తుంటే చక్కగా చెప్పేవాడిని చిదానందరూ పశ్శివోహం శివోహం అని అది షట్ శ్లోకే దశ ఇంకో అది వేరే మళ్ళా దశశ్లోకాన్ని ఇంకోటి అన్నీ నాయే ఇంకే నా ఈ దశ మీద మధుసూదన సరస్వతి సిద్ధాంత బిందు అని ఒక వ్యాఖ్యానాన్ని రేపించాడు దాని మీద బిందు టీకా అని బ్రహ్మానంద సరస్వతి ఇంకో వ్యాఖ్యానం యత్నించారు సిద్ధాంత బిందువు మీద వ్యాఖ్యానం దాన్ని బిందు టీకా అంటారు ఇది సిద్ధాంత బిందు అంత నిఘేషనే ఎందుకంటే ఆ రకంగానే శాస్త్రము ఆత్మని గురించి చెప్పగలదు అంతేగాని నాతో అజ్ఞాతార్థ జ్ఞాపకత్వేనా అంతకుముందు మీకు తెలియని దానిని తెలిపే విధంగా కొత్త సంగతి తెలిపే విధంగా శాస్త్రం చెప్పదు శాస్త్రం అతర్మ అధ్యారోపణ మాత్ర నివర్తకే మీ స్వరూపంలో లేని లక్షణాలని మీరు పొరపాటు మీ నెత్తి మీద వేసుకూర్చుంటే వాటినన్నింటినీ నిషేధించటం మినహాయించి మీ గురించి మీకు తెలియని ఒక కొత్త సంగతిని ఆ శాస్త్రం ఏమీ చెప్పదు నేను ఉన్నాను అనే సంగతి మీకు శాస్త్రం చెప్తుందా మీ ఇంతటి మీకే తెలుస్తూ ఉంటుందా మీ అంతటి మీకే తెలుస్తూ ఉంటుంది కానీ నేను ఉన్నాను అని మరిచిపోయి నేను ఫలానా అని మీరు అనుకుంటారు ఆ ఫలానా తీసేవయ్యా నేను ఉన్నాను అది ఏ నీ స్వరూపము మీకు తెలిసిన దాన్ని చెప్తుంది కానీ అజ్ఞాతార్థ జ్ఞాపకత్వం అంటే తెలియని సంగతిని తెలుపుడు చేయటం ఆ విధమా అది కూడా ప్రమాణమే అటువంటి ప్రమాణత్వం శాస్త్రానికి ఆత్మ విషయంలో లేదు కాబట్టి శాస్త్రము కూడా ఆత్మస్వరూపాన్ని పరిచ్ఛేదము చేయుటలేదు ఆత్మ అంత సూక్ష్మమైన అంశంలో కూడా అప్రమేయమే త్రుతిా పరోక్షాద్ బ్రహ్మా యత్మా సర్వాంతరహదారణ్యక శ్రుతి య ఆత్మా సర్వాంతర ఏ ఆత్మైతే సకల ప్రాణుల యొక్క రూపంగా ఉండదో ఆ ఆత్మ యత్ సాక్షాత్ పరోక్షాద్ బ్రహ్మ అది బ్రహ్మ అంటే అది పూర్ణము బ్రహ్మ అంటే పూర్ణము నిరతిశయం బృహత్ అది కూడా నెగిటివే నిరతిశయం బృహత్ అంటే ఇంతకంటే పెద్దది మరో ఒకటి లేదు ఇది అతీతమైనది ఇట్ ఈస్ స్పేస్ లెస్ రియాలిటీ అని అర్థం స్పేస్లెస్ దాంట్లో నెగిటివ్ పార్టికల్ తప్పనిసరిగా ఉంటుంది సో అది ఆత్మ అని ఆ విధంగా ఆత్మని నెగిటివ్గానే చెప్తుంది తర్వాత పైగా ఏమని చెప్తుందంటే ఇదమిత్తంగా నేను చెప్పేది ఏం లేదు నీకు తెలుసుకోనే ఉంటుంది ఎలాగా సాక్షాదపరోక్షాత్ సాక్షాత్ పరోక్షాత్ అంటే సాక్షాదపరోక్షం ఇత్య పంచమే యకవచనం అనుకునే రమాత్లాగా కాదు సాక్షాద పరోక్షాత్ అంటే సాక్షాత్ పరోక్షం రామాత్రగేం కాదు అది అది అవ్యయాలు అవి శబ్దాలు కావు మామూలు రామశబ్దం లాంటిది కాదు సో సాక్షాద పరోక్షం ఇది నేను ఇంతకు ముందోసారి చెప్పాను అయినా మళ్ళీ చెప్తా ఇది ప్రత్యక్షం ఎందుకని కంటికి కనబడుతుంది కాబట్టి స్వర్గం ఏమిటి పరోక్షం అక్ష పర కంటికి కనబడదు పరోక్షం అవునండి కాబట్టి రెండు కేటగిరీలు ఉన్నాయి ప్రత్యక్షం పరోక్షం ఇప్పుడు మీరు చూడండి మీకు మనస్సులో మూడు బాగుంది ఉల్లాసంగా ఉంది లేకపోతే మూడు బాగోలేదు ఈ రెండు అంశాలు ఉన్నాయి మీరు ఆలోచించి చెప్పండి మూడు మీ మనస్సులో మూడు ఉంది కదా మూడ్ గుడ్ మూడ్ ఆర్ బ్యాడ్ మూడ్ ఈ బ్యాడ్ మూడ్ ఇది ప్రత్యక్షమా పరోక్షమా పరోక్షం అయితే నాకు బ్యాడ్ మూడ్ ఉందని ఎలా చెప్తారండి పరోక్షం అయితే మీకు బ్యాడ్ మూడ్ ఉందని మీకు తెలుసా మరి తెలిస్తే పరోక్షం ఎలా అవుతుంది మరి ఇంకేమిటి ప్రత్యక్షం అంటే కంటితో చూసి చెప్తారా మీకు బ్యాడ్ మూడు ఉందని అంటే అది ప్రత్యక్షమూ కాదు పరోక్షమూ కాదు స్వర్గం వలె పరోక్షమూ కాదు స్వర్గం వలె పరోక్షం అయితే బ్యాడ్ మూడు స్వర్గంలాగా పరోక్షమా మీకు బ్యాడ్ మూడ్ ఉందని మీకు తెలుస్తుందా లేకపోతే మీరు నమ్మాలా తెలుస్తూ కాబట్టి ఇంద్రియగోచరం కాదు కనుక ప్రత్యక్షం కాదు తెలియనిది కాదు కనుక పరోక్షం కాదు దాన్ని ఇంకో కేటగిరీ వేశారు దానికి ఏమిటంటే దాన్ని అపరోక్షము అని అపరోక్షము ఏమంటే మీరు ఆలోచించండి మనస్సు యొక్క స్థితి తెలుసుకునేటువంటిది ఒకటి ఉంది అంచేతనే మనస్సు యొక్క స్థితి తెలిసింది లేకపోతే మనస్సు యొక్క స్థితి నా మనస్సు బాగుంది బాగులేదు అని మీరు తెలుసుకుంటున్నప్పుడు మీరు మనస్సు కాదు మీరు మనస్సుకి సాక్షి అవునండి ఇప్పుడు ఘటము ఎవరికి తెలిసింది ఇంద్రియముల ద్వారా మనస్సుకి తెలిసింది మనస్సుకంటే ప్రమాతకు తెలిసింది అదండి ఘటము అనేది ప్రమాతకి తెలిసింది స్వర్గము అనేది కూడా ప్రమాతకే తెలిసిందే ఇంద్రియముల ద్వారా తెలీదు అది అనుమాన ప్రమాణం ద్వారా అనుమాన ప్రమాణం ఊహించడు ఊహ అనుమాన ప్రమాణం అనుకోండి లేకపోతే శబ్ద ప్రమాణం అనుకోండి వేదం చెప్పింది కాబట్టి అది ఏదో స్వర్గం అనేది అమెరికా ఉన్నట్టు స్వర్గం అనేది ఒకటి ఉండు సంథింగ్ లైక్ దాట్ అనుమాన ప్రమాణం చెప్పి తెలిసింది లేకపోతే శబ్ద ప్రమాణం చెప్పి తెలిసింది కాబట్టి ప్రమాతకి తెలిసింది కానీ మనస్సులో ఉండే మూడు అది మనస్సులో ఉండే మూడ్ గుడ్ మూడ్ ఆర్ బ్యాడ్ మూడ్ బుద్ధి నాకు మీకు పదహారో పదిహేడో ఎక్క వచ్చునా అని నేను అడిగాను అనుకోండి వచ్చును అని మీరు చెప్పారు అనుకోండి అది పొంది రాదని చెప్పచ్చు ఏదైనా నాకేదైనా ఒకటే సో వచ్చును అన్నా రాదు అన్న ఆ జ్ఞానము కానీ ఆ జ్ఞానం కానీ మీకు తెలుస్తూ ఉంటుంది అది అంటే బుద్ధి కూడా మీ చేత తెలియబడుతూ ఉంటుంది తర్వాత సో ఈ మనస్సు ఈ బుద్ధి వీటిని తర్వాత ఇంకో మాట్లాడుగుతా చెప్పండి నేను అనేది మీకు తెలుస్తుందా తెలుస్తుంది మీకు తెలుస్తూ ఉంటుంది ద సెన్స్ ఆఫ్ ఐ ఉన్నప్పుడు ఉందని లేనప్పుడు లేదని తెలుస్తూ ఉంటుంది రెండు థాట్స్ థాట్లో ఐ ఉంటుంది నేను ఉంటుంది ఇంకో థాట్లో మళ్ళీ ఆ నేను ఉంటుంది కానీ రెండు థాట్స్ మధ్యలో నేను ఉండదు ఆ గ్యాప్ని కొంత అనుభవానికి తెచ్చుకోగలిగితే ఆ నేను గ్యాప్ మనకి తెలుస్తూ కాబట్టి మీరు నేను మీరవుతారా లేక నేను చూచిది మీరవుతారా నేను చూచిది నేను నా నా స్వరూపము నేను కాదు నేనును చూచీది ఏదో అది నా స్వరూపం కాబట్టి మనస్సు నేను కాదు మనస్సును చూచీది ఏదో బుద్ధిని చూచీది ఏదో నేనుని చూచీది ఏదో అది నేను అది నా స్వరూపము అది ఆత్మ పోనీ అదే ఆత్మ మళ్ళీ నేనంటే కొంచెం కన్ఫ్యూషన్ వస్తుందని నేను ఆత్మ అన్నాను అర్థమైందండి కాబట్టి ఇప్పుడు ఈ మనస్సును చూచిది మనస్సు అపరోక్షం మనస్సు అపరోక్షం అండి మనస్సు ప్రత్యక్షమో కాదు పరోక్షం కాదు మనస్సు అపరోక్షం ఆ అపరోక్షమైన మనస్సుని అపరోక్షమైన బుద్ధిని బుద్ధి కూడా అపరోక్షమే నేను అనే అహం ప్రత్యయం ఉంది ఈగో అది కూడా అపరోక్షమే దాన్ని కంటితో చూసేది కాదు తెలియనిది కాదు అది అపరోక్షమే కాబట్టి ఇప్పుడు గమనించండి అపరోక్షమైన మనస్సుని అపరోక్షమే అయి బుద్ధిని అపరోక్షమే అయి ఉన్న అహంప్రత్యయాన్ని తెలుసుకునేది సాక్షాత్పరోక్షం అది సాక్షి సాక్షాత్ అపరోక్షాత్ అంటే సాక్షాత్ అపరోక్షం అపరోక్షం ప్రతి సాక్షి అది సాక్షి అది బ్రహ్మ యత్సాక్షాత్పరోక్షాత్ బ్రహ్మ అది బ్రహ్మ ఇప్పుడు చెప్పండి ఈ సాక్షాత్పరోక్షం అన్నది సిద్ధించిన దాన్ని మీకు గుర్తింపజేసిందా శృతి లేక మీకు తెలియని దాన్ని చెప్పిందా సిద్ధి మీకు తెలిసి మీ స్వరూపమే అయి ఉండి మీరే అయి ఉన్నదాన్ని మీకు గుర్తింపజేసింది అంతే సాక్షాత్ పరోక్షాద్ బ్రహ్మ అలాగే బృహదారణ్య శ్లోతులు ఇలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి విజ్ఞాతారమరేఖానీయా ఇప్పుడు ఘటాన్ని తెలుసుకునేది ఎవరు ఆత్మ స్వర్గాన్ని తెలుసుకునేది లేక ఊహించేది ఎవరు ఆత్మ మనస్సులో ఉండే మంచి చెడులను బుద్ధిని అహన్ని తెలుసుకునేది ఆత్మ ఈ విధంగా ఈ సర్వమును తెలుసుకుంటూ ఉండే ఆత్మని దాన్ని నువ్వు దేనితో తెలుసుకుంటావయా విజ్ఞాతారం అరే అరే మైత్రేయి మైత్రేయి దాన్ని నువ్వు ఇంక దేనితో తెలుసుకుంటావు అన్నీ మొత్తం ఈ సమాచారాన్నంతా తెలుసుకుంటూ ఉండే ఆత్మని నువ్వు దాన్ని ఇంకదేందు తెలుసుకుంటావు ఇంకేముందు తెలుసుకోవడానికి అది అదే సాక్షాత్ పరోక్షం అది కాబట్టి దాన్ని తెలుసుకుందుకు మరో ప్రమాణం ఏమీ లేదు అయ్యయ్యో అదేలాగండి మరి వేదం ప్రమాణం కాదని ఈ మాట చెప్పింది వేదమే వేదం కూడా సాక్షాత్తుగా డైరెక్ట్గా ప్రమాణం కాదు అతద్ధర్మ నివారణ మాత్రమే దాని యొక్క ప్రామాణ్యము దీనికి ఓ దృష్టాంతం చెప్పారు అని చెప్పారు ఈశావాస్యం మీకు ఛాందోగ్యం అయ్యాక చెప్తా అలా చెప్పడానికి హేతు ఏమిటంటే కొంత ఈశావాస్యం మీరు అందరూ విన్నారు నేను మొలకపాటిలో చెప్పినప్పుడు మీరు అందరూ విన్నారు కాబట్టి ఆ విన్నదంతా పూర్తిగా ఇంకా లేశం కూడా బుద్ధి ఎందు లేకుండా పూర్తిగా చెరిగిపోయిన తర్వాత చెప్తాను లేకపోతే మళ్ళీ చరివిత చర్వణం అవుతుంది పిష్టపష్టం అవుతుంది అలా కాకుండా అంటే ఇంకొక సంవత్సరం సంవత్సరంన్నర టైం ఇచ్చేస్తే ఇంక ఈశావాస్యం అంటే అది అనే స్థితికి మీరు వచ్చేసాక అప్పుడు ఆ ఈశావాస్య చెప్తాను సో ఎనీవే కనుక ఈశావాస్యంలో ఏమని చెప్పారంటే గంధపు చెక్కని మురిక్కలవలో పారేశారు ఈ దృష్టాంతం గొప్ప దృష్టాంతం మొన్న ఎప్పుడో చెప్పాను మళ్ళీ చెప్తున్నా అది పైకి తీశారు మురిక్కాలువలో ఉంది పైకి తీశారండి నేను అంటే మన బయట ఉంటుంది మురికి అదే ఆ మురిక్కలవే శంకర్లు అలాగే వర్ణించారు దాన్ని తీస్తే ఇప్పుడు అది ఎలా ఉంటుంది దాని నుంచి దుర్వాసనస్తూ ఉంటుంది దాన్ని వాటర్తో కడిగేస్తారు ముందు అయినా దుర్వాసన వస్తూ ఉంటుంది అప్పుడు ఇటక మొక్క ఏదో తీసుకుని దాన్ని బాగా రబ్ చేసి ఆ పైన పట్టిన మకిలి సర్వాత్మన తీసేసి క్షాళన చేసేస్తే అప్పుడు సుగంధం గంధ పరిమళం వస్తుంది ఇప్పుడు మీరు చేసిన ప్రయత్నం వల్ల గంధ పరిమళము సృష్టింపబడిందా లేక ఉన్నదియే ప్రకటము చేయబడిందా ఉన్నదియే ప్రకటన చేయబడింది శాస్త్రము కాబ లేనిది మీకు దేవుడు కూడా ఇవ్వలేడు కానీ దేవుడు అనుగ్రహం ఉంటే మటుకు మీకు ఉన్నది ప్రకటన అవుతుంది అంతే దాదామ బుద్ధియోగం తమ్మన్నాడే శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే బుద్ధినిస్తా అన్నాడు కానీ నీకు ఏదో మరోటి నీలో లేనిదేదో నీకు ఇస్తానని అవ్వలేదు బుద్ధినిస్తే నీలో ఉన్నది నువ్వు గుర్తించుకుంటావు సరపడుతుంది అభిప్రాయం కాబట్టి ఆ విధంగానే శాస్త్రము ప్రమాణము యస్మాదేవం నిత్య అవిక్రియ ఆత్మా తస్మాధ్యస్వ యుద్ధాదు పరమం మా కషీ ఆత్మ గురించి ఈ విధంగా చెప్పి తస్మాధ్యస్వ భారత చూడండి ఈ ప్రణాళిక చాలా గొప్ప ప్రణాళిక ఏమిటంటే ఇప్పుడు మీరు స్మృతి వాక్యం ఉందనుకోండి స్మృతి వాక్యం అంటే అది లాస్ కోడ్ ఆఫ్ లాస్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏమని చెప్తుంది నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే సో స్మృతులు ఏం చేస్తాయంటే మనం నిద్ర లేచింది మొదలుపుని నిద్రపోయే ప్రతి నిమిషాన్ని కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో శాసించి శాసిస్తాయి నిద్ర ఎప్పుడు పోవాలో కూడా శాసిస్తాయి నిద్ర ఎలా కూడా శాసిస్తాయి సో ఇప్పుడు ఆ గృహ్య సూత్రాలు ఉన్నాయి అపస్తంభ గృహ్య సూత్రాలు తీస్తే సూర్యుడు నిద్రలే సూర్యుడు ఉదయించకముందే నిద్రలేవలను ఓకే నిద్రలేవగానే తూర్పు వైపు కాకుండా పడమర వైపు తిరిగి కూర్చుని కాకుండా నిలబడి ఉత్తరేణి పుల్లతో పళ్ళు తోముకొనవలను నదీ స్నానము కానీ సరస్సులో కానీ స్నానం చేయవలను సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత తడిపి పిండిన బట్టతోటే ఒత్తుకోవాలి కానీ పొడిగా ఉన్న బట్టతో ఒత్తుకోరాదు నిజంగా ఆ తర్వాత నదిలో నీటి బట్టను జాడించినప్పుడు నదిలో పెండకూడదు గట్టు మీద పిండాలి మంచి పాయింట్స్ కూడా ఉంటాయి నదిలో ఉమ్మి వేయరాదు ఉమ్మి వేయడం తప్పనిసరి అయితే గట్టు మీదకి ఉమ్మి వేసి మళ్ళీ నదిలో దిగాలి అలా చెప్తారు అవి మంచి పాయింట్స్ పాటిస్తారు కూడా చాలా శ్రద్ధగా పాటిస్తారు తర్వాత ఈ బట్టను ఆరేసుకునేది కట్టుకోవాలి దా ఆపస్తడు చెప్పనివి కూడా మనవాళ్ళు కొన్ని జత చేసారులేండి అది కూడా ఉంది ఈవెన్ దాడి ఈజ్ ఆల్సోదేర్ కర్ణాకర్నిగా గతానుగతి కోరుక అన్నట్టుగా ఆపస్తంభుడు చెప్పనివి కూడా మనవాళ్ళు కొన్ని కలుపుకున్నారు సో ఈ విధంగా మీకు రాత్రి పది గంటల లోపల నిద్రపోవద్దు పదే ఒకగానే నిద్రపో అంత నిద్రపోయేప్పుడు తలా ఇక్కడ ఇలా పడుకో నేల మీద పడుకో లేకపోతే మంచమే పడుకో అని అంతవరకు మైనటెస్ట్ డీటెయిల్స్తో సహా చెప్పేస్తారు గృహ సూత్రాల్లో ఇది చదివి ఈ గృహ్య సూత్రాలని మ్యాక్సిమంలో వీళ్ళందరూ చూసి ముక్కు మీద వేలేసుకునే ఆ అబ్బా జీవితాన్ని ఇంత పూర్ణంగా శాసించిన సైన్స్ ఇంకేదీ లేదే బాబు అని చెప్పేసి వాళ్ళు ముక్కు మీద వేలేసుకునే పైగా కొంతమంది ఏమన్నారంటే ఈ డీటెయిల్స్ అన్నీ ఎంత ఎలాబొరేట్గా ఉన్నాయంటే ఇఫ్ యూ ఫాలో ఇట్ దే విల్ కిల్ ది సోల్ అని రాశారు కొంచెం స్వామి రంగనాథానందంలో ఇన్వాల్వ్ అలా రాశారు కరెక్టే కూడా ఇంకా మనిషికి మెంటల్ కాంప్లెసెన్సీ వచ్చేస్తుందన్నారు మైండ్కి ఇంకా ఆలోచించేటువంటి స్వభావం పోతుంది ఎందుకంటే వాడు అడుగు వేయాలంటే సూత్రం ఉండాలి ఏదో సూత్రం ఉంటే అడుగు వేయలేడు కాబట్టి అంచేతనే ఆ విధంగా వైదికుడికి వాడికి తెలియని స్థానంలో వాడిని తీసుకెళ్ళి దింపేస్తే ప్రవరాక్షులు లాంటి వాడిని వాడు హీ గెట్స్ వెరీ డిస్టర్బ్డ్ హీ డజంట్ నో వాట్ టు డూ కాబట్టి ఆ విధంగా మెంటల్ కాంప్ల మెంటల్ లేజినెస్ వచ్చేస్తుంది ఎందుకంటే అడుగు ముందుకు వెయ్యాలని ఏ పని చెయ్యాలన్నా వాడికి ఒక వాక్యము వచనము సూత్రమో ఉండాలి సూత్రం చెప్పేస్తే ఆమ్మాయ చతుర్గృహీతం జుహోతి అనగానే ఓకే ఏకం ద్వే త్రీణి చత్వరి అని హోమం చేసుకుంటాడు చతుర్గృహీతం జుహోతి అని ఏమీ చేయకుండగా జుహోతి అన్నారనుకోండి జుహోతియా చతుర్గృహీతమా ద్వాదశ గృహీతమా ఏమిటండి అని అలాగా కంగారు పడిపోయి ఎందుకంటే హోమం చేయాలి ఎన్నిసార్లు నెయ్యి తీసుకోవాలో తెలీదు కర్ప్లెక్స్డ్ అయిపోతాడు అయిపోయి ఎలాగండి అంటే అవునా ఎలాగే చెరువులు గారిని అడుగుతా ఉంటే అప్పుడు ఆయన చెరువులు గారు వచ్చి ఆయన అడిగితే అయ్యో ఆ సంగతే తెలియదు అండి చతుర్గృహీతం వెళ్ళి చేయండి అనగానే అమ్మయ్యా బతుకు దేవుంట్రా అని చతుర్గృహీతం చేసి హోమం చేస్తారు అలా ఉంటారు సో ఇప్పుడు తిరుపతి కాంట్రవర్సీ కూడా సిమిలర్ టూరిస్ సిమిలారిటీ సరే ఆ డీటెయిల్స్లో కాంట్రవర్సీ అది తత్వంలో కాంట్రవర్సీ తత్వం అసలు పట్టించుకుంటే కదా తత్వంలో కాంట్రవర్సీ సో ఇలా ఉంటుంది సో ఎనీవే వాట్ ఐ వాస్ రైంగ్ టు సే గీత అలా ఉండదు భగవద్గీత ఏం చేస్తుందంటే మీ ది డీటెయిల్స్ ఆఫ్ యువర్ లైఫ్ అని శాసించే ప్రయత్నం చేయదు భగవద్గీత మీ చేతిలో దీపాన్ని పెడుతుంది నువ్వు అడుగు ఇటువే ఇలా వేయి అని ఇట్ గివ్స్ యు ది ల్యాంప్ ఆఫ్ విజ్డమ్ నువ్వు నీ జీవితాన్ని నువ్వు హౌ టు లివ్ చెప్పదు విజ్డమ్ ఇస్తుందంటే యూ హ్యావ్ టు డిసైడ్ విచ్ ఈస్ ది బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంతేగాని చేపట్టుకుని నడిపించదు శాస్త్రం మీ జీవితాన్ని మీరే జీవిస్తారు కానీ శాస్త్రం మీకు జ్ఞానాన్ని ఇస్తుంది ఇప్పుడు యూనివర్సిటీ ఏం చేస్తుందంటే విజ్ఞానాన్ని ఇస్తుంది ఆ విజ్ఞానాన్ని ఉపయోగించి రోడ్డు మీద పడి ఏదో ఉద్యోగం సంపాదించుకునే అక్కడ ఆ విజ్ఞానాన్ని మీరు యూ షుడ్ మేక్ ఇట్ ఏ కమోడిటీ దాన్ని ఒక కమోడిటీ కింద తీర్చిదిద్ది మీరు విజ్ఞా ఉద్యోగం సంపాదించుకునే జీవితాన్ని దిద్దుకోవడం మీ పూచి యూనివర్సిటీ అది చెప్పదు అలా ఉండేవి యూనివర్సిటీలో ఈ మధ్యన వృత్తి విద్యని ఇదనే అదని పేరు చెప్పి ఆ స్పిరిట్ని కొంతవరకు డిస్టర్బ్ చేశారు సో ఇప్పుడు ఇప్పుడు కెమిస్ట్రీ చదువుకున్న ఫిజిక్స్ చదువుకున్న బయటకు వస్తాడు వచ్చి ఏదో ల్యాబోరేటరీలో ఉద్యోగం సంపాదిస్తాడు సంపాదించిన తర్వాత మీరు ఏమి రీసెర్చ్ చేస్తున్నారని అప్పుడు అడుగుతాడు మేము ఫలానా రీసెర్చ్ చేస్తున్నాము అని వాళ్ళు చెప్తే తనకున్న విజ్ఞానాన్ని ఓరియంట్ చేసి దాంట్లో ముందుకెళ్తాం అంతేగాని వాడు అక్కడ చదువుకున్నది ఇక్కడ ఏమి ఉండదు అక్కడ విజ్డమే సంపాదిస్తారు కెమిస్ట్రీ రియాక్షన్స్ ఎలా ఉంటాయో తెలుసుకుని వస్తాయి ఇంజనీరింగ్ అంతే అంతేగాని నీకు ఫలానా స్క్రూ కనబడితే ఫలానా రెచ్చి పట్టుకోవాలని అలా ఉంటుందో పాఠం కాబట్టి గీతా గివ్స్ ది ల్యాంప్ ఆఫ్ విజ్డమ్ ది ది లైట్ ఆఫ్ విజ్డమ్ టు యూ ఇన్ దట్ లైట్ యు లివ్ యువర్ లైఫ్ అండ్ అది ఫిలాసఫీకి రిలిజియన్కి అంత తేడా ఉంది వెరలిజియన్ ఇట్ స్ట్రైవ్స్ టు డిక్టేట్ ఎవరి స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్ అంచేతనే సో అది ఆ మెంటల్ religious person మనిషి రిలీజియస్ పర్సన్ ఉన్నాడే హీఈ వెరీ యాక్టివ్ ఫిజికల్లీ బట్ మెంటల్లీ హీఈ్ వెరీ లేజీ మెంటల్లీ వెరీ కాంప్లసెంట్ వెరీ లేజీ హీ హీఈ్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ఎనీథింగ్ ఎందుకంటే he knows what to do. హీ నోస్ వాట్ టు యాజ్ లాంగ్ యాజ్ హీ నోస్ వాట్ టు హియా నో ప్రాబ్లం ఒకసారి ఒక హోమం ఉంది ఈ హోమం కూర్చుని చేయాలా నిలబడి చేయాలా అని ఓ డౌట్ వచ్చింది ఆయన మామూలుగా కూర్చుని చేస్తున్నాడు సో ఉపవిషం జుహోతి తిష్టం జుహోతి అని ఉన్నాయి కూర్చుని చేయబోతుంటే ఒక ఆయన వచ్చి చేపట్టుకున్నాడు ఆగన్నాడు ఆగంటే చేపట్టుకున్నవాడు వైదికుడు మంచి పండితుడు అదేమిటి ఆ ఆగనావు ఏమిటి నేను ఏమైనా తప్పు చేశానా అని అధ్వర్యుడు అంటే అవును నువ్వు కూర్చుని హోమం చేయకూడదు నిలబడే హోమం చేయాలన్నాడు తిష్టం జుహోతి ఉదంతిష్టం జుహోతి ఉత్తరంగా నిలబడే హోమం చేయాలన్నాడు అంటే ఇంకోహడన్నాడు అభిప్రాయం అది ఎలాగవుతుందా నువ్వు ఏదో ఒకదానికి ఇంకోదానికి చెప్తున్నావు ఉదంతిష్టం జుహోతి కాదు ఉపవేశం జుహోతి అని ఇంకొక ఆయన అబ్జెక్ట్ చేశాడు ఈ అధ్వర్యుడు ఆ శృక్కు పక్కన పెట్టి ఇలా కొట్టుకు కూర్చున్నాడు అప్పుడు అక్కడ ఇరవై మూడు పండితులు ఉన్నారు వేద పండితులు వాళ్ళు ఇటు నుంచి అటు అటునుంచి ఇటు మంత్రాలు వాక్యాలు గృహ ఆపస్తంభుడు బోధాయనుడు సూత్రాలు అన్నీ అలా వెడి వెళ్ళిపోతున్నాయి పార్లమెంటులో ఇటు నుంచి అటు అటునుంచి వెళ్ళిపోయినట్టు గంట అయింది ఈయన హోమం చేయాలి ఆ హోమం చేసిన తర్వాత ఇంకోటి అదన హోమాలు ఉన్నాయి అవన్నీ చేయాలి ఆ తర్వాత ఏదైనా రెండు మెతుకులు తినాలి అలా కూర్చుని ఉన్నారు ఇంతట్లోకి ఏదో మహాదేవుడు గారనో పెద్ద ఆయన ఉన్నాడు ఆయన్ని పిలవండి రాబు ఇది మనం సెటిల్ చేయలేము ఇది మేము ఇబ్బందుల్లో పడిపోయాము అని అన్నారు అంటే ఆయన్ని పిలిచారు ఆయన ఈ లోపల ఓ దర్భకట్టను భుజం మీద అంగాస్త్రం వేసుకుని వచ్చారు ఆయన చెంబును రాగి చెంబును ఒకటి వస్తే మహాదేవుడు గారు ఇది కూర్చొని చేయాలా నిలబడి చేయాలా అంటే పొరుమి మొహాలిచ్ఛ మీకు ఆ సంగతి కూడా తెలియదురా నిలపడి చేయండి అనేసి ఆయన ఏమో ఆజీపనం చేసుకుని వెళ్ళిపోయారు ఆ అమ్మాయ బతుకు దేవుడా అని ఆధ్వర్యుడు నిలబడి హోమం చేసి తర్వాత హోమాలు చేసి వీళ్ళు పోయినానికి వెళ్ళారు ఇలా ఉంటుంది వాళ్ళ ఇష్యూస్ ఎలా ఉంటాయో చూడండి నిలబడి చేయాలని ఒక అథారిటేటివ్గా చెప్పేస్తే అమ్మాయ్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ ఒక మెంటల్ కాంప్లెసెన్సీలో పడిపోతారు గీత అలాంటిది కాదు కాబట్టి తస్మాత్ యుద్ధస్వభారత అనే వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కాబట్టి యుద్ధం చెయ్యి అంటే వెయ్యాల్సిన అడుగు ఏమిటో చెప్పట్లేదు ఆయన అని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది అంచేతనే శంకర్లు అర్థం ఎలా రాశారో చూడండి ఉపరమం మా కార్షీరిత్యర్థ అక్కడ అర్థం ఏంటంటే యుద్ధం చెయ్యి అంటే అర్థం యుద్ధం నుంచి పారిపోకు అని అర్థం దానికి యుద్ధం చెయ్యి అని అర్థం కాదు యుద్ధం నుంచి పారిపోకు అని అర్థం ఎందుకంటే యుద్ధం చేయమని శ్రీకృష్ణుడు చెప్పాడా యుద్ధం చేస్తానని అర్జునుడు వచ్చాడా యుద్ధం చేస్తానని అర్జునుడు వచ్చాడు యుద్ధం చేయమని శ్రీకృష్ణుడు చెప్పలేదు పైగా యుద్ధాన్ని నివారించేందుకే శ్రీకృష్ణుడు ప్రయత్నం చేశాడు శ్రీకృష్ణుడు యుద్ధం చేయమని ఎందుకు చెప్తాడు దీనికి ఒక దృష్టాంతం ఒకటి చెప్తాను ఎలాగంటే బుధవారం ఏకాదశి అని అనుకున్నా అనుకుని బ్రెడ్ తినలేదు ఎందుకంటే ఏకాదశి అంటే బ్రెడ్ తిన్నాను కాఫీ తగేసాను ఊరుకున్నాను లేకపోతే రెండు బ్రెడ్ ముక్కలు తినేవ్వండి ఈ లోపల ఎక్కడ అమెరికాలో అయింది యూలోపులో అక్కడ గణేష్ చందని ఒక ఆయన ఏమిటి స్వామీజీ ఏమిటి పలహారం చేసేసారా అని అడిగాడు పలహారం గణేష్ చందని పురోహితుడు అతను పేద పండితుడు అదేవిటో పలహారం ఏమిటో నేను ఈ ఏకాదశి కదా అని నేను అన్నాను ఏకాదశి రేపండి అన్నాడు ఓ అలాగా అంటే వరిగెత్తికెళ్ళి ఏకాదశి రేపు అయితే ఈ ప్రారంభండి వెళ్ళే వరిగెత్తికెళ్ళి ఫస్ట్ క్లాస్ బ్రెడ్ ఉంటుంది జామ్లు ఇవి ఇవి ఉంటాయి తీసి దాంట్లో పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు అయితే అది బయట బ్రెడ్ లోపలికి వెళ్ళిపోతుంది సరే ఐ వాస్ రెడీ టు అప్లై జామ్ అండ్ ఆల్ దాట్ ఈ లోపల పరిగెత్తుకొచ్చాడు స్వారీ స్వామీజీ క్షమించాలి అని పాదాల అభివందనం ఏమైందో అయ్యడితే నేను వెరిఫై మీతో అలా అన్న తర్వాత డౌట్ వచ్చి వెరిఫై చేశానండి ఇవాళ ఏకాదశినండి ఈ బ్రెడ్ మీరు తినద్దు అని చెప్పాడు చేతిలో ఉంది బ్రెడ్ ఎందుకంటే నేను బ్రెడ్ తింటే అతనికి పాపం వస్తుందని అతను వేద విద్వాంసుడు కదా చాలా మంచి అతను మంచి పండితుడు గణేశన్ బ్రెడ్ మీరు తినద్దు అని చెప్పాడు బ్రెడ్ మీరు తినద్దు అంటే అతను నాకు నిషేధం వేస్తున్నాడా మీరు ఉపవాసమే చెయ్యండి అని చెప్పాడు తస్మాత్ యుద్ధస్వ భారత అన్నట్టుగా తస్మాత్ ఉపవాస హే స్వామి అంటే ఓ స్వామీజీ మీరు ఉపవాసం చెయ్యండి అని చెప్పాడు ఆ ఉపవాసం చెయ్యండి అంటే అర్థం ఏమిటి బ్రెడ్ తినకండి అని అర్థం అంతేగాని స్వామీజీ మీరు స్వామీజీ అయ్యుండి భోజనాలు చేస్తేలాగా ఏకాదశి నాడు మీరు ఉపవాసం చేయాలి ఏకాదశి ఉపవాసం చేసే చెయ్యని సాధువు మీరు ఒక్కరే నాకు కాబట్టి మీరు ఈవెళ నుంచి ఓ ఏకాదశి ఉపవాసం చేయండి అది మీ ధర్మము అని చెప్పాడా అలాగేం చెప్ప అతనికి ఎందుకండి మన ధర్మం గురించి అతను ఎందుకు చెప్తాడు అతను అలాగే చెప్పట్లేదు అతను నన్ను ఉపవాసం చేయమని ప్రోత్సహించిన అతను అతనికి అతనికి ఏమి పని నన్ను ఉపవాసం చేయమని చెప్పడానికి అలా చెప్పడు చెప్పే సందర్భం కూడా కాదు కానీ నేను అది ఏకాదశి కాదేమో అని భ్రమపడి బ్రెడ్ తినబోతుంటే ఉపవాసం మానేయడం మానేస్తుంటే మానేయకండి వేళ ఏకాదశి అని ఇంకే సూచన చేశాడు అంతే శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి అలాగే చెప్పాడు అంతే అర్జునుడు యుద్ధం చేద్దాం అనుకుని వచ్చినవాడు ఆయన యుద్ధం చేద్దాం అనుకుని వచ్చి యుద్ధం మానేస్తానన్నాడు మానేస్తే మానేసే దానికే మహాభాగ్యం కానీ ఎందుకు మానేద్దాం అనుకుంటున్నావు అంటే యుద్ధం ధర్మం కాదు కాబట్టి మానేద్దాం అనుకుంటున్నాను దట్ వాస్ ద మిస్టేక్ నా పర్సనల్ ఇంట్రెస్ట్ లేదండి దట్ ఈస్ మై పర్సనల్ ప్రాబ్లం థ్యాంక్ యూ వెరీ మచ్ అనేసి యుద్ధం నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి శ్రీకృష్ణుడు ఒకే ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోతుంది ధర్మం కాదు కాబట్టి నేను యుద్ధం చేయను అంటే శ్రీకృష్ణుడు అన్నాడు ధర్మం అంటే ఏటో ఏమిటో ధర్మం గురించి మీమాంస చేయకు నీకు మానేయాలి ఉంటే మానేయ అంతేగాని ధర్మం అనే మాట నువ్వు చెప్పద్దు అంటే అయితే ధర్మం ఏమిటి అనర్జున ధర్మమైతే యుద్ధం చేయటమే ధర్మమే తస్మాత్స్వభార ఓం పూర్ణమ పూర్ణమిగం పూర్ణ పూర్ణము దక్ష్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతిశాంతి హరి ఓం శ్రీ దృ నమీం ద్ సత్ శ్రీకృష్ణోత్మనమస్త